సంకీర్తన నాలుగు వందల తొంభై తొమ్మిది ఎట్టయినా చిత్తమున పరుడా కొందరు జ్ఞానులు కొందరు భక్తులు కొందరు వైరాగ్య కోవిదులు ఇందరిలో నేను ఎవడకాను ఇదే కందడి హరణాగతుడా జపితలు కొందరు శాస్త్రులు కొందరు ప్రపత్తి కొందరు బలువులు ఉపమించగనిన్నొకడా కాను ఇందు కబురుల నీ డింగరీడనే ఆచార్య పురుషులు అవ్వల కొందరు ఏచిన సమయులై ఏర్పడిరీ ఆచేటి శ్రీవేంకటపతి నేనైతే తాచి నీ దాసుల దాసుడను